తర్వాత పూర్వగ్రంథంలో చెప్పని దానిని ఉత్తర గ్రంథంలో కొద్దిగా కానీ ఎక్కువగా కానీ మీరు చొప్పించినట్లయితే అప్రకృత ప్రసంగము అప్రకృత ప్రక్రియ అంటే ప్రకృతం కాని దానిని మధ్యలో ప్రవేశపెట్టినట్టుగా వస్తుంది ఇప్పుడు నేను ఏదో పొలిటికల్ దృష్టాంతం చెప్పాను చెప్పి ఏం చేయాలి దమ్ము ఆ దృష్టాంతానికి దమ్మును మూగించేసి మళ్ళీ ఒరిజినల్ టాపిక్లోకి వచ్చేయాలి అలా కాకుండా మీకు అదే అలాగే చెప్తా ఇంత అదే చెప్తా కూర్చున్నాను అనుకోండి అప్పుడు మీరు నెక్స్ట్ క్లాస్కి చేరు ఎందుకంటే పాలిటిక్స్ తెలుసుకోవడం కోసం క్లాసుకు రావడం ఎందుకు ఇంటి దగ్గర కూర్చొని న్యూస్ చూస్తే తెలుస్తుంది నేను చేసిన ఘనకార్యమో అదే కాబట్టి అప్రకృతము ఉండకూడదు తత్కాలము అప్రకృతం అనిపించిన దాన్ని ప్రకృతంతో ముడిపెడితేనే దానికి విలువ అంతేగాని అప్రకృతమును ప్రకా ప్రక్రియ మొదలుపెట్టడానికి వీలు లేదు కాబట్టి ప్రకృత హానము అప్రకృత ప్రసంగము అనే రెండు కనుక నువ్వు పట్టుకొచ్చి ఆ ఏకవాక్యతను చెడగొట్టేస్తే అంతా తప్పుైపోతుంది పూర్వ ఉత్తర గ్రంథము ఉన్న సందర్భాల్లో ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి పూర్వోత్తర గ్రంథములు రెండు కలిసి ఏకవాక్యతలో కూర్చుండాలి అప్పుడు మాత్రమే ఈ రెండు దోషాలు తప్పుతాయి ఏమిటా రెండు దోషాలు అప్రకృత ప్రక్రియ ప్రకృత హానము ఈ రెండు దోషాలు తప్పుతాయి ఎప్పుడు పూర్వోత్తర గ్రంథాలు రెండు కలిసి ఏకవాక్యతలో ఫిట్ అయినప్పుడు మాత్రమే ఈ సత్యాన్ని విస్మరించవద్దు నేను మనసులో పెట్టుకుని మీరు చెప్పే అర్థాలు మీరు చెప్పాలి ఆకాంక్షానంతరేణ ఏకవాక్యత ప్రతిపత్తిరస్తి ఇంకొక అంశము కలదు పూర్వోత్తర గ్రంథములు ఉన్నప్పుడు పూర్వభాగము ఉత్తర భాగము రెండు స్పష్టంగా కనపడుతూ వీటి నుండి మనకు ఏకవాక్యత రావాలి అన్నట్లయితే పూర్వభాగమునందు ఒక ఆకాంక్ష ఉండాలి ఆకాంక్ష అంటే ఎక్స్పెక్టెన్సీ ఉత్తర భాగంలో కూడా ఆకాంక్ష ఉండాలి పూర్వ భాగంలో ఏం చెప్పారు రథరూపకము చెప్పారు అంటే ఈ శరీరము రథము మనస్సు గుర్రము కళ్యము ఇంద్రియములు గుర్రములు అలా చెప్పారు అంటే అప్పుడు ఏదైనా ఈ రథరూపకం చెప్తున్నారు అంటే ఏదో ఒక మార్గ చేయాల్సి ఉంటుంది ఆ మార్గము మనల్ని గిట్టెక్కించి సంసార బంధం నుంచి బయటికి తెచ్చేదిగా ఒక మార్గాన్ని నిర్దేశించి ఈ రథం రూపకాన్ని బట్టి ఈ యాత్రను ఈ సాధనను ఈ మార్గంలో కొనసాగించినట్లయితే మోక్షమనే ఫలము వచ్చు కాబట్టి పూర్వభాగానికి ఒక ఆకాంక్ష ఉన్నది ఏమిటి ఆకాంక్ష దానికి తగిన ఒక మార్గాన్ని అది అపేక్షిస్తూ ఉంటుంది ఒకసారి నేను ప్రసంగం విన్నా ఏమిటంటే చూడండి మట్టి ఉన్నది కదా మట్టి నుంచి కొండ వచ్చింది కాబట్టి మట్టి కారణము కుండ కార్యము కొండ ఈ కాలంలో పుట్టి ఇంకో కాలంలో పోతుంది కుండ పుట్టి దిట్టేది మట్టి శాశ్వతంగా ఉండేది కాబట్టి మనందరం కూడా పరమేశ్వరుణ్ణి భోజించుకుంటూ మనం ఈశ్వరుణ్ణి ఆరాధించి చక్కగా కర్మని వాటిని చేసుకుంటూ మనం ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందాలి మీకందరికీ ఆ ఈశ్వరుడు ఆశీస్సులను ఇది ప్రసంగం నేను విన్నాను కాకినాడలో థియోసాఫికల్ సొసైటీ హాల్లో ఇది ప్రసంగం అనుగ్రహ భాష నిజంగా ఇది విన్నవాళ్ళందరూ సరే దండాలు పెట్టేసి తీర్థ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయి కొంతమంది నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు అది మాకు అర్థం కాలేదు మీరు చెప్పండి నాకు అర్థం కాలేదు ఎందుకంటే అక్కడ దృష్టాంతం చెప్పాడే తప్ప దారిష్టాంతికని చెప్పలేదు ఆయన ఆయన అనుకున్నాడు వేదాంతం అంటే మట్టి కూడా అలాగే ఉంటున్నాయా అనుకున్నాడు ఆయన ఆయన అలా అనుకున్నాడో లేకపోతే దాక్ష్యాంతిక వీళ్ళకి అర్థం కాదనుకున్నాడో లేకపోతే తనని కాదు ఇప్పుడు చెప్పిన సందర్భం లేదనుకున్నాడో లేదా చెప్పడం చేతకాటు ఊరుకున్నాడో మొత్తానికి దృష్టాంతం చెప్పాడు దారిష్టాంతి చెప్పలేదు అప్పుడు ఇక్కడ మీకు సమస్య ఏకవాక్యత రాలేదు జనాలకి ఏకవాక్యత అనుభవానికి రాలేదు ఎందుకని పూర్వగ్రంథానికి ఆకాంక్ష ఉన్నది అది దృష్టాంతము కనుక దాష్టాంతికాన్ని అది ఆకాంక్షిస్తుంది ఆ ఆకాంక్షని మనం గుర్తుపడితే ఎక్స్పెక్టెన్సీ దాష్ట్రాంతిక వాక్యాన్ని కూడా దానికి జోడిస్తే ఏకవాక్యత వచ్చేస్తుంది అదేవిధంగా పరమేశ్వరుడే ఈ జగత్తులంతటికి మూల కారణము అని మాట వేస్తే వివరాల మాట దేవుడు ఎరుగు దానికి దానికి ఆకాంక్ష కుదిరి హోరాగా అని దానందుకు వెళ్ళిపోతాను ఏకవాక్యత కుటర్ అంటే ఆకాంక్ష ఉంటుంది పూర్వగ్రంథము యొక్క ఆకాంక్ష ఉత్తర గ్రంథము అవ్వాలి అప్పుడే ఏకవాక్యత వస్తుంది పూర్వగ్రంథం ఓ దారి ఉత్తర గ్రంథం మరో దారి అంటే ఏకవాక్యత ఉత్తర గ్రంథానికి కూడా ఒక ఆకాంక్ష ఉంటుంది అది పూర్వగ్రంథము సప్లై చేస్తుంది దారి చెప్తున్నారనుకోండి ఈ దారిలో నడిచేటువంటి వాహనం ఏది అనే ఆకాంక్ష ఉత్తర గ్రంథానికి ఉంటుంది వాహనం చెప్పారు కనుక ఇది నడవాల్సిన దారి ఏమిటి చేరుకోవాల్సిన గమ్యమేమిటి అనే ఆకాంక్ష పూర్వగ్రంథానికి ఉంటుంది కాబట్టి ఈ ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోకుండా మీరు ఏకవాక్యతను సాధించలేరు అని అంటారు నచ్చ ఆకాంక్షామంతరైన ఏకవాక్యతా ప్రతిపత్తి అస్తి ప్రతిపత్తి అంటే జ్ఞానము ఏకవాక్యత జ్ఞానము కలగాలి అంటే తశిష్టా శరీరద్వ్యాహ్యక్షా యూకాంక్ష అనభ్యుపగమ్యమా ఏకవాక్యతవ బాధిత కుత కామ్నాథస్రతిపత్తి అది అర్థం ఉండగా అంటే ఏంటి ఏకవాక్యత అనేది ఉండి ఉండి తీరాలి అనగా ప్రకృతహానము అప్రకృత ప్రక్రియ దోషాలు ఉండరాదు తర్వాత పూర్వోత్తర గ్రంథముల యొక్క ఆకాంక్ష బేసిస్గానే మీరు ఎకవాక్యతని నిర్మాణం చేయాల్సి ఉంటుంది అనే పరిస్థితి అలా ఉండగా పూర్వంలో శరీరము అని చెప్పారు శరీరము అంటే స్థూ సూక్ష్మ శరీరమైనా తేడా ఏమీ లేదు శరీరం అన్నప్పుడు తేడా లేదు రెండు ఒకటే కాబట్టి ఆ పూర్వగ్రంథంలో ఉన్నటువంటి శరీరము సూక్ష్మస్థూల శరీరాలకి రెండింటికి కూడా సమానంగా బోధించేటువంటి పదము ఒక మ్యాచ్ని కోరుతో ఉంటుంది ఇట్ హ్యాస్ టు బి మ్యాచ్డ్ విత్ సంథింగ్ దానికి ఆకాంక్ష ఉంటుంది ఆ రూపకంలో ఇట్ నీడ్స్ ఎన్ ఆకాంక్ష విత్ సంథింగ్ లైక్ మనస్సుకి ఇక్కడ మనస్సు బుద్ధికి ఇక్కడ బుద్ధి అన్నట్టుగా ఈ శరీరంకి ఒకదాన్ని ఇక్కడ పెట్టాలి అటువంటి ఆకాంక్ష ఉంటుంది అటువంటి ఆకాంక్షను అది కోరుతూ ఉంటుంది ఓకే అంటే ఏమిటి ఈ సూక్ష్మ శరీరా సూక్ష్మ శరీరాన్ని సారీ ఉన్న ఇక్కడున్న ఒక శబ్దంతో పట్టుకోవాలి ద్రాహ్యం అవ్వాలి అయినప్పుడు మీకు ఏకవాక్యత కుదురుతుంది మ్యాచింగ్ పూర్తయి కుదురుతుంది అప్పుడు మీరు దేనికి దేనికి మ్యాచింగ్ చేస్తారు ఆకాంక్షకు తగ్గట్టుగా దానికి ఇది దీనికి మనస్సుకి మనస్సు ఇంద్రియములకి ఇంద్రియములకి ఇంద్రియములు అక్కడ మార్గములకి ఇక్కడ విషయములు అని అలాగా చెప్పుకుంటూ వస్తా ఏమండి చెప్పినప్పుడు ఒక్క చోటకు వచ్చాగుతారు ఏమిటది శరీరము ఏమొస్తుంది అవ్యక్తము కాబట్టి శరీరము తనకు సంబంధాన్ని కలిగిన ఒక పదాన్ని అపేక్షిస్తూ ఉంటుంది ఈ అవ్యక్తము దేన్ని పట్టుకోవాలా అని ఇది చూస్తూ ఈ అవ్యక్తం శరీరాన్ని పట్టుకుంటుంది పట్టుకుంటే మ్యాచింగ్ అంతా పూర్తయ్యి ఏకవాక్యత వస్తుంది నువ్వు అది రానిమ్మకుండా ఆ శరీరాన్ని రెండు ముక్కలు చేసి ఓ ముక్కని డ్రాప్ చేసి ఈ అవ్యక్తమనే ఒక మొక్కనే పట్టుకుంటుంది అని నువ్వు అసలు ఏకవాక్యత ఏ కుదరలేదు ఎలా ఎందుకు కుదరలేదు అక్కడ చెప్పినటువంటి స్థూల శరీరాన్ని నువ్వు డ్రాప్ చేశావు అంటే ప్రకృత హానము అనే దోషం వచ్చింది ఈ అవ్యక్త శబ్దం చేత అప్రకృత ప్రక్రియ లేకున్నా ప్రకృత హానము అనే దోషము తప్పుటలేదు ఇది కొంచెం ఉంటుంది మీరు ఓపిక కాబట్టి అసలు ఏకవాక్యతే కుదరకపోతూ ఉంటే మంత్రానికంతకీ తాత్పర్యాన్ని నిర్ధారించుటానే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది కుత ఆమ్నాథస్య అర్థప్రతిపత్తి ముందు ఏకవాక్యతను ఎస్టాబ్లిష్ చేయాలి ఏకవాక్యత ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందో తెలుసునండి పూర్వగ్రంథానికి ఉత్తర గ్రంథానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉన్నప్పుడే ఏకవాక్యత ఎస్టాబ్లిష్ అవుతుంది నువ్వు అక్కడే పప్పులో కాలేస్తే ఇక తాత్పర్యాన్ని తెలుసుకోవటము సందేశాన్ని పట్టుకురావటము అన్నది బికమ్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ అయిపోయి నైవం మంతవ్యం దుఃశోధ్యాత్ సూక్ష్మ శరీర పిహగ్రహణం స్థూలస్తో దృష్టబీభత్సతోవాత్ అగ్రహణమితి దీని మీద ఇంకొక ఆర్గ్యుమెంటు ఏకదేసి చెప్పే అవకాశం ఉన్నది ఏమిటంటే అది చూడండి ఇక్కడ మనము ఒక శోధనని చేస్తూ ఉన్నాం ఏమిటా శోధ శోధన అంటే పరిచయమన ఎప్పుడు కూడా గిన్నె క్లీన్ చేయాలనుకోండి గిన్నెని శుభ్రం చేయాలనుకోండి ఏం చేయాలి ఒక బ్రష్ పౌడరు తీసుకుని నీళ్లు పోసి క్లీన్ చేయాలి దాన్ని శోధన అంట ఒక తత్వాన్ని శోధన స్క్రీన్ చేయాలనుకోండి తత్వాన్ని సెటిల్ చేయాలనుకోండి అప్పుడేం చేయాలి తత్వాన్ని సెటిల్ చేయాలి అప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా పూర్వాపర విషయములనన్నిటినీ కూలంకషంగా పరిశీలించి ప్రశ్నలను వేసి సమాధానాలను రాబట్టి ఆ విధంగా తత్వాన్ని శోధన చేయాలి తత్వాన్ని శోధన చేసి ప్రక్రియ ఆ ఇప్పుడు స్థూల శరీరాన్ని విదిలిపెట్టేసి సూక్ష్మ శరీరాన్ని మాత్రమే గ్రహించటంలో ఒక ప్రధానమైన హేతువు గలదు అవ్యక్త శబ్దం మాట అలా ఇంకో హేతువు కూడా గలదు అని ఏకదేశం అంటాడు ఏమిటో తెలుసున్నాడు సూక్ష్మ శరీరాన్ని మనం బాగా లోతుగా శోధన చేయాల్సిన ఆవశ్యకత గలదు ఎందుకంటే అవ్యక్తము ఇంద్రియ కాదు ఇంద్రియగోచరం కాదు కనుక దానిని శోధన చేయటం కష్టం ఇక్కడ శోధన చేయాల్సింది సూక్ష్మ శరీరమే ఎందుకంటే దాని శోధన కష్టం కాబట్టి ఇక్కడ సూక్ష్మ శరీరాన్ని గ్రహించి అవ్యక్త శబ్దానికి జోడించి తద్వారా మొత్తం ఏకవాక్యతను పెట్టుకుని మనం ఒక మెసేజ్ని తీసుకురావటం బాగుంటుంది స్థూల శరీరానికి శోధనే ఉంది దృష్ట బీభత్సతగా స్థూల శరీరమకే చూడండి ఒకసారి లుక్ అట్ ది ఫిజికల్ బాడీ ఫిజికల్ బాడీ మా మహాత్మును ఏమైనా వర్ణించినాడంటే ఇట్స్ ఎ మెషిన్ మెషిన్కి ఎలక్ట్రిసిటీ పవర్ ఉండాలి ఎనర్జీ ఉండాలి ఇప్పుడు స్టీమింజిన్కి చెక్క పిల్లలతో మంటలు పెట్టి స్టీమ్ వచ్చింది దాంతో స్టీమింజన్ నడిచింది తర్వాత కొంతకాలానికి చెక్క పిల్లలు చాలా న్యూస్గా ఉన్నాయి వాళ్ళు గమనించారు ఈ చెక్క పిల్లలు వేసేవారు వుడ్ వేసేవారు ఆ వుడ్ అంతా బొగ్గులు మిగిలింది ఈ బొగ్గులను పట్టుకెళ్ళి ఎవరిలో చక్కగా పొయ్యిలు వెలిగించుకునేవాళ్ళు ఇది బాగుందిరా ఈ ఉడ్డు కంటే బొగ్గులు నయం అని ఉడ్డుని పార్షల్ కంట్రోల్డ్ బర్నింగ్ చేసి బొగ్గులు కింద తయారు చేసి దాన్ని దాంట్లో వేసి అది మోర్ ఈజీ టు క్యారీ అండ్ ఆల్ దాట్ దాన్ని వేసి ఆ విధంగా స్టీల్ ఇంజన్ ఆ తర్వాత ఏం చేశారు మనం ఈ బొగ్గు కాదు ఆ నేల బొగ్గు నేల బొగ్గు అనేవాళ్ళు రాక్షసి బొగ్గు నేల బొగ్గు ఈ నేల బొగ్గు వేద్దాం మనం వుడ్డు తీసి బొగ్గు తయారు చేయడం ఈ పని తక్కిపోతుంది అని ఆ నేల బొగ్గుని వేస్తే అవి మండిల్ ఇది బాగా అలా వచ్చింది స్టీమ్ ఇంజిన్ ఆ తర్వాత దాంట్లో డీసెల్ పోసారు మొత్తానికి మెషీన్ అంటే ఏమిటి పవర్ సోర్స్ ఉండాలి ఇది ఒక మెషీన్ దీనికి సోర్స్ ఆఫ్ పవర్ ఏమిటి ప్రాణ సోర్స్ ఆఫ్ పవర్ ఇంతవరకు దృష్టాంతం సరపడిందండి మెషిన్ ఎప్పుడు కూడా ఏదో ఒక దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ మెషిన్ అయినా కూడా ఏదో ఒక దానిని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ మెషీన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది మాలిన్యాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది దట్ ఇస్ దిస్ మెషిన్ దృష్ట బీభత్సయ మాలిన్యాన్ని ప్రొడ్యూస్ చేసే మెషీన్ దీన్ని శోధనం ఏం చేస్తావు నువ్వు దీనికి శోధన ఏం అక్కగా దృష్ట బీభత్సత ఇది ఇది బీభత్సమైనది అనే సంగతి మనకి తెలుస్తూ ఉంటుంది చాలా బీభత్సంగా ఉంటుంది అచేతనే దేహమును నేను అనుకోవటము చాలా తెలివి తక్కువ ఎందుకంటే ఇది బీభత్సంగా ఉంటుంది ఒక ట్రంట్ లాగా ఉంటుంది అంటే మీరు పిండి ముద్దలో ఇలాగా చేసి ఇలా ముద్దగా చేసి పైన ఒక గుండ్రెడ్డి తల కింద రెండు కాళ్ళు పెడితే అయిపోయాయి దట్ ఈస్ బా అండ్ ఇట్ ఈజ్ ఎ మెషీన్ రన్ బై ప్రాణశక్తి ఏదైనా విలువ ఉంటే ప్రాణశక్తికి విలువ ఉంటుంది కానీ దీనికి విలువే ఉండదు ఇది ప్రాణం పోతే కొయి కామున ఆదే అని కబీర్ దాస్ పశువుల శరీరాలకు కూడా ఆ చర్మాన్ని చెప్పులు గుట్టించుకోవచ్చు ఆ పశువుల శరీరాన్ని ఎరువుల కింద వాడుకోవచ్చు ఏదో ఏడవచ్చు సమ్ యూస్ విల్ బి డే లేజ్ ఈ మనుష్య దేహానికి కొయ్య కాము నా ఆదే ఇంకా దేనికి పనికిరాదు దృష్ట బీభత్సం కాబట్టి దీన్ని పక్కన పెట్టడం తప్ప దీంట్లో శోధన చేయాల్సిందేమీ లేదు అరే సూక్ష్మ శరీరం అంటే అది ఆత్మచైతన్య ప్రతిఫలనాన్ని కలిగి తానే ఆత్మయా అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటుంది అదే ఆత్మన్నారు క్షణిక విజ్ఞానం అదే ఆత్మన్నారు అంత గొప్పగా వాళ్ళు అంత బుద్ధిమంతులు అయ్యుండి అదే సూక్ష్మ శరీరమే ఆత్మ దాని మహిమను మనం గుర్తుపట్టచ్చు అక్కడ చేయాలి శోధన కాబట్టి అవ్యక్తన్ని సూక్ష్మశరీరంతో మ్యాచ్ చెయ్యి స్థూలంతో ఏమిటి చేసి మ్యాచ్ చెయ్యి అంతవ్యమో అలా అనద్దు అర్థమైందండి వాక్యం న ఏం మంతవ్యం దుఃశోధత్వాత్ శరీరస్య ఇహగ్రహణం స్థూలస్ దృష్ట బీభత్సతయా సుశోధత్వాత్ అగ్రహణమితి దాంట్లో పెద్ద శోధన చేసిదేమి తెలుస్తూనే ఉంటుంది శరీరము చాలా విభత్సము అని తెలుసుకునే ఉంటుంది ఇంట్లో శోధన ఏమీ లేదు ప్రజ్ఞ అంతా కూడా వేరు సుసూక్ష్మ శరీరం దగ్గరే చేయాల్సి ఉంటుంది ఆ అవ్యక్త శబ్దం చేత సూక్ష్మ శరీరాంటే గ్రహణము అలా అనడానికి వీలు ఎందుకంటే నహి అత్ర శోధన విధాయి కించిదాఖ్యాతమస్తి శోధనం కిత్ వివక్ష్యతే ఎందుకంటే నువ్వు చెప్పిన మాట కరెక్ట్ తప్పు కాదు నువ్వు చెప్పింది పాయింట్ కరెక్ట్ కానీ శోధన ప్రణాళిక ఇక్కడ ఏమీ లేదు ఇది శోధన గ్రంథం కాదని తర్వాత ముందుకి నువ్వు వెళ్ళినట్లయితే ఆ ఏకవాక్యతలో శోధన అనేది ఏం పెట్టలేదు ఇక్కడ ఆయన శృతి శోధనని చెప్పే ప్రయత్నం ఏమీ చేయటం లేదు ఊరికే రథరూపకాన్ని చెప్పింది దారి చెప్పింది ఈ రథాన్ని ఆ దారిలో పెట్టి విష్ణు పదాన్ని చేరుకోండి మోక్ష పదాన్ని చేరుకోండి అని చెప్తోంది తప్ప ఇది ఒక థియరిటికల్ ప్రపోజిషన్ కింద వస్తోందే తప్ప మీరు స్థూలదేహాన్ని శోధన చేయాలన్నట్లయితే ఎక్సర్సైజ్లు చేయాలి ఆసనాలు వేయాలి మనస్సు యొక్క ఏకాగ్రత కోసం ప్రాణాయామాదు చేయాలి అనేటువంటి గ్రంథం కాదు ఇది ఇది శోధన గ్రంథం కాదు కాబట్టి శోధన విషయంలో నీ అభిప్రాయం కరెక్టే కానీ ఇక్కడ మనం శోధన చేయాల్సిందేమీ చెప్పు కాబట్టి స్థూల శరీరాన్ని ఆకారణంగా విడిచిపెట్టేసి సూక్ష్మ శరీరాన్ని మాత్రమే పట్టుకుందాము అనే ఆర్గ్యుమెంటు ఇక్కడ ఫిట్ అవ్వదు ఫిట్ అయ్యి కూడా ఫిట్ అవుతుంది ంచిత్ ఆఖ్యాతమస్తి ఈ ప్రకరణంలో శోధన అంటే పరిశీలించి శుద్ధి చేయుట ఏదైతే అది స్థూలదేహమైనట్లయితే నీరు సబ్బుతో శుద్ధి చేయాల్సి ఉంటుంది సూక్ష్మ శరీరమైనట్లయితే శమదమాది సాధన సంపత్తితో శుద్ధి చేయాల్సి ఉంటుంది ఇక్కడ అటువంటి ప్రకరణమేమీ లేదు కాబట్టి ఆ కారణంగా మేము సూక్ష్మాన్ని పట్టుకున్నాము అని చెప్పడానికి అవకాశం లేదు అని అంటారు కూడా ఎంత చర్చ ఫైనల్గా తేల్చేస్తున్నారు అనంతరనిర్దిష్టవాత్నో పరమం పదమితిహ వివక్ష్యతే ఎందుకంటే ఇక్కడ టాపిక్ ఏమిటంటే ఆ రథదృష్టాంతము ఇంద్రియేభ్యపరా వ్యర్థాన్ని పక్కపక్కన వితౌట్ ఎనీ గ్యాప్ ఇన్ బిట్వీన్ వితౌట్ బ్రింగింగ్ ఇన్ ఎనీ అదర్ టాపిక్ ఇన్ బిట్వీన్ ఓన్లీ వన్ థింగ్ ఇస్ కంగారు ఏమిటది కింత విష్ణో పరమం పదం మనం విష్ణో పరమం పదం విష్ణువు యొక్క పరమ పదమును మనము చేరుకోవాలి దీంట్లో దురదృష్టం ఏమిటంటే దురదృష్టండి అదృష్టండి అది ఓన్లీ జడ్జ్మెంట్ ది అబ్జర్వేషన్ ఏమిటంటే విష్ణోహ పరమం పదం అన్నది ఒక దేశము అని నిర్ధారణ చేసిన వాళ్ళు ఆ క్రెడిట్ పౌరాణికులకి పోతుంది విష్ణువు యొక్క పరమ పదము అంటే ఇట్స్ ఎ ప్లేస్ ఇట్స్ ఎ ప్లేస్ సో ఏమిటి ఆ ప్లేసు ఇట్స్ ఎ ప్లేస్ అంతేనా చాబ్దమైన ప్లేసు నాట్ రియల్లీ దెన్ వాట్ ఇట్స్ ఎ ప్లేస్ ప్లేస్ అయితే ఏం చేయాల్సి ఉంటుంది ఎవర్ టు ట్రావెల్ ఎవర్ టు ట్రావెల్ అందుకోసమే కదా రథరూపకం అది వచ్చింది కాబట్టి ఇట్స్ ఏ జర్నీ కాబట్టి సాధన అంటే ఇట్స్ ఏ జర్నీ ఇన్ స్పేస్ ఎప్పుడు కూడా ఇన్ స్పేస్ జర్నీ అంటే టైం ఉంటుంది దాంట్లో టైం లేకుండా స్పేస్ ఉండదు స్పేస్ అని లేదంటే టైం ఉంటుంది అంటే ఎవరి నేను ఇక్కడికి ఈ పరమ పదము ఈ జర్నీ ఇవన్నీ కూడా స్పేస్ టైంలో లిమిటెడ్ అయి ఉంటాయి దేశకాల పరిచ్ఛిన్నములై ఉంటాయి మరి అందు గురించే వైకుంఠం అక్కడుంది చార్ధాం అక్కడుంది తిరుపతి ఇక్కడుంది పూజా గేరి ఇక్కడ నేను ఇక్కడ ఉన్నాను దానికి సపరేట్ ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు పౌరాణికులు చేసిన పెద్ద డిస్క్రెడిట్ అంటే కొంతమంది అన్నారు పౌరాణికులకి తెలుసండి వాళ్ళు అలాగా రూపకంతో అలా చెప్పారు తప్ప దే రోన్ మీన్ ఇట్ అండ్ ఓకే గాడ్ బ్లస్ ద వాళ్ళు రూపక దృష్ట్యా అంటే పర్వాలేదు కానీ మనవాళ్ళు కానీ దే రియల్లీ రియల్లీ టేక్ ఇట్ యాజ్ ఎ ప్లేస్ దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ వెరీ సీరియస్ సీరియస్ అంటే ఎంత సీరియస్గా తెలుసు యాండి ప్లేస్ అండి అని మధ్యలో మీరు అడిగితే ఏమో అలా డిస్టర్బ్ చేస్తా మాట్లాడే కూర్చోం జాగ్రత్తగా వీరు మంచి డీప్గా ఉన్న విషయం చెప్తుంటే మధ్యలో పుల్లం దశ వేస్తాం కూర్చో అని కోప్పడి చూడండి ఇక్కడి నుంచి ఈ దిశలో వెళ్తే మీకు ఉమాలోకం వస్తుంది పక్కకు పోవాలి అలా పక్కకు కాకుండా చిన్నగా పైకి వెళ్తేనే వైకుంఠ లోకం వస్తుంది ఈ వెరీ సీరియస్ అని ల లైక్ గూగుల్ మ్యాప్ వాడు ఆ గూగుల్ మ్యాప్ని ఎంత కన్విక్షన్తో ప్రజెంట్ చేస్తాడో అంతకంటే ఎక్కువ కన్విక్షన్తో ప్రజెంట్ చేస్తాడు ఇది ప్రజెంట్ లైక్గా దే ఆర్ వెరీ ష్యూర్ ఇట్ ఈజ్ ఎ ప్లేస్ బట్ దెన్ ఇట్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ ఇక్కడ మీరు శోధన చేయాల్సి ఉంటుంది ఏమిటి ఆ విష్ణువు యొక్క పదమ పదం ఏది అది ఇక్కడ శోధన చేయాల్సింది అంతే తప్ప ఇక్కడ సూక్ష్మ శరీరము శోధన విషయము కాదు ఇక్కడ కాదు కాబట్టి ఇక్కడ నువ్వు సూక్ష్మ శరీర శోధన స్థూల శరీర శోధన ఇటువంటి టాపిక్స్ తీసుకొచ్చి ఆ కారణంగా స్థూల శరీరాన్ని డ్రాప్ చేసి సూక్ష్మ శరీరాన్ని పెట్టుకుంటున్నాను అనే ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టినట్లయితే యు ఆర్ డ్రాగింగ్ ది హోల్ డిస్కషన్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్ అలా ఆ డైరెక్షన్లోకి లాకపోవద్దు సో ఇప్పుడు ఆత్మనిష్ట గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఆత్మనిష్ట గురించి మాట్లాడుతుంటే హఠాత్తుగా మధ్యలో త్రికోణాసనమును పతంగాసనమును మొదలుపెట్టకూడదు దట్ డిస్ట్రాక్స్ హోల్ సింగ్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్ దిస్ ఈస్ టూ స్మాల్ థింగ్ ఈ సూక్ష్మ శరీర శోధన స్థూల శరీరమా స్థూలానికి తెలుస్తూనే ఉంటుంది సబ్బు నీళ్లు ఉండనే ఉన్నాయి చేసి శోధనంతా సూక్ష్మ చేయాలి యు ఆర్ రైట్ బట్ దిస్ ఈజ్ నాట్ ది టాపిక్ దిస్ ఇస్ నాట్ ది కాంటెక్స్ట్ ఇక్కడ శోధన ఏమిటంటే విష్ణు పదమం పదం అది శోధన అది ఆత్మరూపంగా చెప్పబోతున్నారు అక్కడ చాలా వెరీ బిగ్ టాపిక్ ఇట్ ఈజ్ ఇక్కడ నువ్వు ఇటువంటి చిన్న విషయాన్ని మధ్యలో ప్రవేశపెట్టి ఆ ఏకవాక్యతకి దోషాన్ని ఆపాదించటము తగదు శరీరం ఉంటే శరీరమే ఆల్ ఆఫ్ ఇట్ యొక్క టైం అదే కంట్రూడ్ చేస్తున్నారు కథాహి అది యుక్తమే కదా ఏమిటి ఇదస్మాత్ పరం ఇదమస్మాత్ పరం పురుషాన్న పరంకించిత్ ఇహ ఎందుకంటే ఇదిగో ఇంద్రియముల కంటే విషయములు గొప్ప విషయముల కంటే మనస్సు గొప్ప మనస్సు కంటే బుద్ధి అని ఇలా వెళ్ళి వెళ్ళి వెళ్ళి వెళ్ళి పురుష అని వచ్చి ఇంకా పురుషుల కంటే గొప్పది ఏదీ లేదు ఆ పురుషుడే పురుషుడంటే ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడండి పురుషుడు ఇంద్రియములు విషయములు వీటి కంటే ఇంద్రియముల కంటే విషయములు గొప్ప విషయముల కంటే మనస్సు గొప్ప మనస్సు కంటే బుద్ధి అంటే మహత్తత్వము లేకపోతే బుద్ధి గొప్ప బుద్ధి కంటే జీవుడు గొప్ప జీవుడు కంటే ఆత్మ చైతన్యం గొప్ప అది ఇక్కడ ఉంటుందా వైకుంఠంలో ఉంటుందా అధ్యాత్మంలో ఉంటుంది కాబట్టి అది శోధన చేయదగినటువంటి టాపిక్ అది ఆ పురుషుడే ఇక్కడ చైతన్యం ఏదైతే ఉపలభ్యమవుతూ ఉండదో మనకి అనుభవానికి వస్తూ ఇక్కడ చైతన్యం అనుభవానికి వస్తూ ఆ చైతన్యమే విష్ణువు యొక్క పదమ పదము అని చెప్పడం అది ఇక్కడ టాపిక్ అంతే తప్ప సూక్ష్మ శరీరమా స్థూల శరీరమా దేనిని ఏ విధంగా శోధన చేయుట అనేది ఇక్కడ టాపిక్ కాదు ఇలా ఆర్గ్యుమెంట్ ఇలా పోతూ ఉంటుంది ఇంతకీ శంకరులు కూడా హీజ్ గ్రాంటింగ్ హిమ్ సమ్ సమ్ లీవే నువ్వు అన్నమాట పెట్టుకోవాలి నువ్వు అన్నదాన్ని అంతలాగా దాన్ని నేను ఖండించాల్సిన అవసరం లేదు కూడా చలో మొత్తాన్ని నువ్వు ఒకదాన్ని ఒప్పుకున్నావు శరీరము అవ్యక్తము అని ఒప్పుకున్నావు బుద్ధివంతుడి ప్రధానం ఉన్నావు కాదు ఆ అంశంలో నీవు బుద్ధిమంతుడివే సర్వథాపిమానిక నిరాకరణోపత్తే స్తూ ఏముంటే వాక్య విచారం చేసేప్పుడు ఏకవాక్యత అనేది ఒకటి ఉంటుంది పూర్వోత్తర గ్రంథములను పరిశీలించేప్పుడు ఏకవాక్యతని కాపాడుకోవాలి ప్రకృత హానము అప్రకృత ప్రక్రియ అనేటువంటి దోషాలను చేయకూడదు ఏకవాక్యతని లూజ్గా సూపర్ఫీషియల్గా చేయకూడదు లోతుగా గాఢంగా పరిశీలించేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అలా లూజ్ లూజుగా చేయకూడదు అని చెప్పడం అందు మా అభిప్రాయమే తప్ప మొత్తం మీద శరీరం అవ్యక్తంతో కోయిన్ సైడ్ అవుతుంది ఇక్కడ అవ్యక్తం అంటే ప్రధానం కాదు అనేటువంటి మీ అభిప్రాయం ఏదైతే అది మాత్రం చాలా బాగుంది కనుక నువ్వు అనుకున్నట్టే అనుకోవడా ప్రధానమోస్తూ ఉండరా బాబు స్థూల శరీరమే తీసుకో సోమ శరీరాన్ని డ్రాప్ చేసి సూక్ష్మ శరీరమే తీసుకో నా నష్టంచి మాకేమీ నష్టమేం లేదు మేము చెప్పదలుచుకున్న దానికి భంగమేమీ రాలేదు ఎందుకంటే మేము చెప్పదలుచుకున్నది ఏమిటి ఇది సోమ శరీరమా సూక్ష్మ శరీరమా అది కాదే కాదు మేము చెప్పదలుచుకున్నది ఎంత మాత్రమే ఏమిటో తెలుసిన అవ్యక్త శబ్దానికి ప్రధానమనే మాట ఇక్కడ లేదు సిద్ధాంతాన్ని ఈ మంత్రము సపోర్ట్ చేయుటలేదు అంటే నేను ఒక ఇంకా స్థూలా సూక్ష్మాంతావు నే ఇష్టం నన్ను అడిగితే నేను సూక్ష్మ నేను శరీర శబ్దం సూక్ష్మ శరీరాన్ని గ్రహిస్తాము అక్కడ శరీర శబ్దానికి కూడా సూక్ష్మ శరీరం అనే అర్థం ఎందుకంటే శంకరుల యొక్క దృష్టిలో ఇది కొంచెం జటిలమైన టాపిక్ ఇక్కడ ఇటు అటు అటు ఇటు మీరు ఎంతైనా అర్జు చేయొచ్చు ఈ పండితులు వాళ్ళు మంచి పండితులైతే బాగా అర్జు చేస్తారు నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా లోటుగా దీన్ని అర్జు చేయగలుగుతారు అయితే శంకర్ నాకేమనిపిస్తుందంటే శంకరులు సూక్ష్మ శరీరం కంటే భిన్నంగా స్థూల శరీరం అనేదాన్ని ఒకదాన్ని ఆయన యాక్సెప్ట్ చేయగలలేదు అందుకోసం ఆయన అలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇతర భాష్యాల్లో ఇతర స్థలాలలో స్థూలం అనేది ఏం ఉండదు సూక్ష్మము నుండే స్థూలం అంతర్గతం అయిపోతుంది స్థూలమంటే ఏముండదు ఇప్పుడు ఘటం ఉందనుకోండి ఘటన దగ్గర రండి మానస ఘటమే ఘటము బాహ్యమైన భౌతిక ఘటన అంటే ఉండదు మానస ఘటమే భౌతికమైనది ఘటం కానీ అది మృతుంది మృతికేత్యే సత్యం ఘటమంటే మానసం ఆచారం మనం విచారల సో మానస ఘటమే ఘటం బాహ్య ఘటనతో ఏమి ఉండదు బాహ్యత్వంతో సహా మానస ఘటమే నేను చోట అన్నాను ఏమన్నానంటే నిన్న అని ఉంటుంది నిన్న మీరు ఆ నిన్న పరిశీలించండి నిన్న అంటే ఏమిటి వర్తమాన క్షణావచ్ఛిన్న చైతన్యానికే మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు నిన్న నిన్న ఇప్పుడు ఉంటుందా నిన్న నిన్న ఉంటుంది తప్ప రేపు ఇప్పుడు ఉంటుందా రేపు ఉంటుందా ఇప్పుడే ఈ మాట వాళ్ళకైనా వెళ్ళి ఈ ప్రెడిక్టర్ చేసే వాళ్ళకి చెప్పండి వాళ్ళకి రేపు అనేది ఇప్పుడే ఉంటుందని చెప్పండి వాళ్ళకి వాడు కుర్చీలోని కింద పడిపోతుంది రేపు ఇప్పుడే ఉంటుందంటే ఇంకేముంది దే ఈజ్ నో బేసిక్స్ ఫర్ ది గాయ అనివే సో రేపు అన్నది ఏమిటో తెలుస్తుందండి వర్తమాన క్షణావచ్ఛిన్న చైతన్యానికే మనస్సు పెట్టుకున్న ముద్దు పేరు రేపు నిన్న రేపు అటువంటిది కాబట్టి బాహ్య ఘటమునకే మానసిక ఘటమునకే మనస్సు ఘటమని పేరుకే అది మానసిక ఘటమే ఘటానికి ఉపాదానం ఏమిటని అడిగారు ఘటాదానికి ఉపాదానం ఏమిటని అడిగారు ఘటం పుట్టింది కదా ఎక్కడ పుట్టిందని అడిగారు వృత్తి ఎందు పుట్టిన మనోవృత్తి ఎందు పుట్టడమే మనో ఘటాకార వృత్తి యొక్క పుట్టుకయే ఘటం యొక్క పుట్టుక అంతకు ముందుందా ఘటం ఘటాకార ఘటం ఉందా కాబట్టి ఘటాకార వృత్తి యొక్క పుట్టుకయే ఘటం యొక్క పుట్టుక అదే ఘటం అంట అలా ఆలోచించే ఈ సూక్ష్మము స్థూలము స్థూలాన్ని పక్కన పెట్టి సూక్ష్మాన్ని తీసుకో ఈ ఆర్గ్యుమెంట్లు ఎలా వినపడతాయి ఇంపార్టెంట్ కాదురా మొత్తం అంతా తీసుకో స్థూలం అన్నదే సూక్ష్మం అన్నదే అనిపిస్తుంది తప్ప ఇలాగే తీసుకోరు సూక్ష్మంతో తదర్హత సూక్ష్మం ఇంట్లో చూసుకోవడం అనే అర్థంగా తీసుకోవడమే భవిష్యకారుల యొక్క అభిమతం అంతేగాని మీరు అక్కడ రెండు కేటగిరీలని సృష్టించి ఒకదాన్ని డ్రాప్ చేసి ఇంకొకదాన్ని మాత్రమే పట్టుకుని పూర్వగ్రంథంలో పాక్షికంగా విడిచిపెట్టి మీరు ఏకవాక్యతను సంపాదించే ప్రయత్నం చేయడంలో ఓ కొంత తెలివి తక్కువ ధనము ఉన్నది మౌలికంగా స్థూలము సూక్ష్మము ఒకటే అని తెలుసుకోలేకపోవడం అనే దోషము కూడా గాదు అని మొత్తం చర్చకి సాధన నాకు అర్థమైనంతలో అలా మీరు ఇంకా మణిద్రావిడ శాస్త్రియాలు మొదలైన విద్వాంసులు ఉన్నారు గాఢంగా చూసేవాళ్ళు ఉండాలి మీకు ఊరికే ఎలిమెంటరీగా చూసేవాళ్ళు నాకు ఎక్కడ ఆ మాత్రం ఆనంద చూసిన ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు విజయవాడలో ఉన్నారు మద్రాసులో ఉన్నారు అంటే సూపర్ ఫెషియల్ గా చూసేవాళ్ళు మనకి చాలామంది సో నాకు భాగవతంలో డౌట్ వచ్చింది నేను ఎవరినో ఒక ఆయన అడిగాను ఫలా ఆయన భాగవతంలో స్పెషలిస్ట్ ఉండే ఆయన అడుగుదామని ఆయనకి చెప్పారు నేనున్నాను మీరు అలా కంగారు ఆయన లోతుగా చూస్తున్నారో లేదోనూ అంటే కాదండి ఆయన చెప్తూ ఉంటానండి చెప్పడం లేదు చూడడం లేదు బహుశా ఆయన లోతుగా చూడకపోవచ్చు వద్దులండి నేను సెటిల్ చేసుకుంటాను అండి అని నేను డిస్క్రైబ్ చేశాను మొత్తం మీద ఆయన అడిగారు ఆయన్ని ఫోన్ చేసి ఆయన ఏం చెప్పలేదు కానీ చెప్పలేదు అడిగిన ప్రశ్నని అవును ఇది తెలియదు మంచి లోతైన ప్రశ్న ఇది నేను కూడా చూస్తానని ఆయన అను లేదు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేశారు నేను చెప్పకుండా చెప్పేశాను మనం ఏమంటాం అయ్యా నా ప్రశ్న మీరు సమాధానం చెప్పలేదు ఇంకో ఊరుకోండి అన్నామనుకోండి బాగుంటుందా బాగుండదు తర్వాత అన్నా సరే తెలిసిపోయినా తెలిసిపోయింది అలా ఉంటా కాబట్టి చాలా గాఢమైనటువంటి శీల గాఢశీలత ఈనాడు సమాజంలో లేదు గాఢశీలత కలిగి లోతుగా పరిశీలించినట్లయితే ఈ సెక్షన్లో మరి కొన్ని అంశాలు బయటపడే అవకాశము ఉంటుంది మొత్తం మీద నాకు తోచిన భావన ఏదో నేను చెప్పా జ్ఞేయత్వా వచనా ఇప్పుడు మనం స్థూల సూక్ష్మ విచారం నుంచి బయటపడిపోయాం ఎట్టుబడిపోయాం మళ్ళీ ఒరిజినల్ విచారానికి వచ్చేసాం ఏమిటి ఒరిజినల్ విచారము సో అవ్యక్త శబ్దం అక్కడ చెప్పిన అవ్యక్త శబ్దము అదిగో అది మా ప్రధానమే కాబట్టి అవ్యక్తం మా ప్రధానమైతే ఆ మంత్రం అంతా కూడా మా సిద్ధాంతాన్ని చెప్పినట్టే అవుతుంది కాబట్టి ఉపనిషత్తులు మా సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తున్నాయి అని సాంఖ్యులు అలా చెప్పడము అది సరిగా తైత్రీయంలో ఆరణ్యంలో మంత్రం ఉంది అంత ప్రవిష్ట శాస్త్ర జనాం అని నేను స్వరంతో సహా చెప్పాను సో అని ఉంది ఒక ఆయన నాకు తెలుసున్నాయని అన్నాడు ఆదిగో అయ్యప్ప శాస్త్ర అంటే అయ్యప్ప శాస్త్ర అంటే అర్థం ఏంటి శాసించువాడు శాస్ అనే ధాతువుకి తృచ్ అనే ప్రచయం చేర్చుకుంటే శాస్త్ర శాసించువాడు అని అర్థమయ్యా అవును మరి శాసించేది ఎవరు జగత్తును శాసించేది ఎవరు అయ్యప్ప కాబట్టి శాస్త్ర అంటే అయ్యప్ప మరి అయితే అయ్యప్ప శబరిమలలో ఉండాలి కదా మరి ఇక్కడ ఎలా చెప్పట్లేదే ఇక్కడ ఎలా చెప్తున్నాడు జనాం అంతః ప్రవిష్ట జనుల యొక్క లోపల ప్రవేశించి శాసిస్తూ వాడు అయ్యప్ప భక్తులందరూ హృదయాల్లో ఉన్నాడు అంచతనే మేము ఒకరిని ఒకరుడు అయ్యప్ప అయ్యప్ప స్వామి స్వామి అని పిలుచుకుంటూ ఉంటాం కదా అన్నాడు ఆయన అంటే నేనున్నాను మీరు మాత్రమే కాదయ్యా మీరు మీ దర్శ కాదు వాళ్ళు అందరిలోనూ ఉన్నవాడ గురించి చెప్తున్నారు ఇక్కడ అంటే మరి వాళ్ళందరూ అజ్ఞానం చేత అలా ఉన్నారు తప్ప కాబట్టి వాళ్ళు కూడా ఇలాగ అంటే ఏమైనట్టు అక్కడికి అంతఃప్రవిష్ట శాస్త్ర జ్ఞానం ఇంకో ఇంకో సమస్య ఉంది అక్కడ ఇది ఒక్క వాక్యం ఒక మొక్క ఇలాంటి మొక్కలో ఆరో ఎనిమిదో అవన్నీ పెట్టుకుని చూడాలి తప్ప ఇదిగో శాస్త ఉంది పైన ఇంకేదో ఉంటుంది అది అయ్యప్పటి అసలు వర్కౌట్ కానీ కదా ఇది వర్కౌట్ అయితే అవ్వచ్చు పైన ఏదో ఉంటుంది చెల్లి ఏదో ఉంటుంది అవన్నీ కలిపి మొత్తం మీద వర్కౌట్ అవుతుందా అవ్వదు మరి మాది మా అయ్యప్ప అని వర్కౌట్ కాదు అలాగే కొనే అయ్యప్పకి వర్కౌట్ అయితే వర్కౌట్ కావచ్చు కొంతమంది ఈ క్రిస్టియన్ థియాలజీకి వర్కౌట్ చేస్తారు దీనికి ఇంకో మంత్రం పట్టుకొని అదిగో అది మా క్రైస్తే ఋగ్వేదంలో బడిత్ సూక్తం అని ఉంది ఆ సూక్తం మా గురువు గారి గురించి చెప్తోంది మా గురువు గారి అమేజింగ్ ఈ రకంగా ఈ ప్రక్రియ అనే సాంఖ్యను మొదలుపెట్టారు మొదలుపెట్టి ఒకప్పుడు ఒక ఒక మంత్రం నేను తీసుకున్నారు మంత్రం తీసుకుని ఆ మంత్రంలో ఏదో ప్రబోధయతి బోధజతి అంటే ఏదో ఉంటుంది అదిగో మేల్కాంచున్నట్లు చేరుతున్నాడు నేలుకొలుపుతున్నాడు అని ఉంటే అదిగోది తిరుప్పావయ్య అని మొదలుపెట్టాడు ఎందుకంటే తిరుప్పావయ్యలో మేలుకొల్పడం ఉంటుంది కదా కాబట్టి ఈ మంత్రములు తిరుప్పావయిని నిరూపిస్తున్నాయి అని ఈ విధమైనటువంటి ధోరణి అది ఏమవుతుందంటే ఒరిజినల్ స్క్రిప్చర్స్ని కొంత చెడగొడుతుంది దాంతో ఇది ఫ్రీ ఫర్ ఆల్ కింద అయిపోతుంది ఒక ఏకవాక్యత ఒక శాస్త్రీయమైన ఉపదేశము ఒక తత్వము ఇలాంటివి మిగలకుండగా ఇట్ బికమ్స్ ఫ్రీ ఫర్ ఆల్ గాయత్రి అని మొన్న ఒక రాశారు కొత్త రకం రాసి అది నాకు పంపించారు ఆయన కొంచెం స్వామీజీకి ఇది మీ వెబ్సైట్లో పెట్టండి అని అంటే పూజ స్వామీజీ వాళ్ళకి ఏం చెప్పారంటే తత్వ విధానంద గారికి పంపించండి ఆయన పెట్టమంటే పెట్టండి అంటే పెద్దదని చెప్పారు నా దగ్గరికి వచ్చింది అది ఎలా పెడతారు అది తప్పులే దాని నిండా తప్పులే అన్నీ తప్పులే ఆ ధోరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి ఎన్నో రుద్రులు చూడయా అని గాయత్రిక గాయత్రి ఛందస్సు గాయత్రి దేవత ఏమీ కాదు చంద గాయత్రి దేవత కాదు ఛందస్సు గాయత్రీ ఛంద గాయత్రీ మంత్రానికి కూడా దేవత గాయత్రి కాదు సవితా దేవత గాయత్రీ ఛంద కనుక ఈ మంత్ర రుగ్రహాన్ని ఉంది కాబట్టి ఇంకా ఇంక జనం పేరు లేకపోయాయి ఎవరికి తోచిన గాయత్రి వాళ్ళు రాసేసుకోవడం తత్పురుషాయ విద్మహే ఉంది కదా పత్తి వాసాయ విద్మహే షిరిడి వాసాయ తన్నో బాబా ప్రచోదయా ఇంకా ఇలాగే మొదలు పెట్టడం విష్ణు పత్ని ఐచీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అది కూడా ఎవరిలో కలిపే తన్నో మంగతాయారు ప్రచోదయాత్ అని ఇంకొకళ్ళు కలిపారు అలా ఎవరికి వాళ్ళు ఈయన కొత్త డైరెక్టర్ ఆఫ్ ట్రాస్ ఆయనకి విభక్తులు తెలియవు విభక్తులు చతుర్థ విభక్తి ఒకటి తెలుసు ఉండాలి ద్వితీయ విభక్తి ఒకటి తెలుసు ఉండాలి ఈ రెండు విభక్తులు తెలిస్తే కానీ దాంట్లో ఆ బ్లాంక్లో సెడప్ చేయటం కూడా మూడు పదాలు ఉండాలి మీ దగ్గర పదాల్లో ఒక చతుర్థ విభక్తి ఒక ద్వితీయ విభక్తి తెలుసు ఉండాలి అప్పుడు ఇది తన్నో విద్మహే ఇవి అక్కడ ఉంటాయి మీకు తెలియకపోయినా పర్వాలేదు కానీ ఆ రెండు విభక్తులు ఆయనకు తెలియవు తెలియకుండా రాసేసి అదిగో నువ్వు దిద్దు నువ్వు దిద్దమని కూడా కలదు నువ్వు చేస్తాను మేము పెట్టేసుకుంటాను నేను చేస్తాను ఎలా అంటాను నేను చేస్తాను నేను ఐ హ్యావ్ రిటర్న్ ఇట్ ఈస్ ఎ రోన్ ఇయస్ యూ కెనాట్ కీక్ ఇట్ లైక్ దాట్ అయితే ఏం చేయమంటాం నేనేమి చేయమన్నా నేనే అది ఎ రోన్ ఎస్ ఇట్ ఈస్ ఫాస్ దాట్స్ ఇట్ దీని మనం హ్యాపీ దే వెరీ సోర్ అబౌట్ దట్ ఇంత మాట అంటాడా పెద్దస్వామి అంత ప్రోత్సాహం చేస్తే వీడిందరు నిరుత్సాహ వహిస్తాడా అని వెళ్ళిపోయాలో ఒకటి ఇలాగే ఉంటాయి సో గాఢశీలత లేకుండగా మంత్రాన్ని పట్టుకుని దాంట్లో పదాన్ని పట్టుకుని ఇటు విరిచి అటు విడిచి ఇది మాదే అది మీదే అని ఈ అది దిస్ కైండ్ ఆఫ్ ఫ్రే ఫర్ ఆల్ యాటిట్యూడ్ మన రోడ్ల మీద ఇటువే మీకు వచ్చేస్తాడు అటు వచ్చేస్తాడు రూల్ లేదు రైలు లేదు దట్ కైండ్ ఆఫ్ approach for అప్రోచ్ ఫర్ మంత్రాస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ యూ షుడ్ నాట్ పర్సూ దాట్ అయిపోయినట్లయితే ఇక్కడ అవ్యక్త శబ్దము ప్రధానమని చెప్పదు ఎందుకంటే జ్యేయత్వాచనా అది ఇంకొక హేతు ఇంక ఈ ప్రకరణము కొత్త టాపిక్ ఒకటి మొదలవుతుంది అదే వితిన్ దాట్ కొత్త సెక్షన్ ఒకటి మొదలవుతుంది కనుక మనం మళ్ళీ క్లాసులో చూద్దాం ూర్ణమ పూర్ణమిదం పూర్ణము దక్ష్యతే పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమేవాశిష్యే